శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరాయ నమస్కృతరో సరస్వతీం వ్యాసం ్యా సద్బుద్ధిరవ్యే పటాదా విశేషణ విషయా అంటే దీన్ని సద్విద్య అంట మనిషి దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతాడు నేను అంటే నేను అన్నదానికి అర్థం ఏం చెప్తాడు దేహం అని అర్థం నేను దేహం అని అండవు దేహధర్మాలు చెప్తాడు దేహధర్మాధ్యాసం దేహాధ్యాసం ఉండదు కానీ మొత్తానికి దేహ దేహధర్మాధ్యాసం ఉందిగా ఎలాగంటే మీరెవరు అని అడిగారు అనుకోండి నేను రామారావుని అంటాడు ఈ రామారావు అన్నది ఏమిటిది నామము దేనికి నామం దేహానికి నామం కదా కాబట్టి దేహధర్మ దేహధర్మాన్ని నెత్తిమీద వేసుకున్నాడా లేదా నేను పురుషుడను లేదా మగవాడను స్త్రీని అని అంటారు ఈ పురుష స్త్రీ అనే మగ ఆడా అనే భేదము దేహధర్మం అది ఆత్మ ఎందు మగ ఆడ ఏమి ఉండదు దేహధర్మం అది మన వాళ్ళకి ఆ సంగతి తెలుసుకోవటానికి పిల్లి తలకి మూలకలు అయిపోతూ ఉంటారు దేవుడు కూడా పురుషుడు స్త్రీ అనే విభాగాన్ని కల్పిస్తారు దేహధర్మం అది కనుక తాను మగవాడను అని అనుకున్నాడు అంటే దేహధర్మాన్ని తన మీద అధ్యాసం చేసుకుంటాడు నేను అహం శంకరుల భాషంలో అహం స్థూల అహం పురుష ఈనాడున్న కాంప్లెక్సెస్ అన్నీ మోరర్లెస్ దాని మనిషి అంటే నేను బక్క చిక్కి ఉన్నాను అని ఒకడు నేను మరియు దుడ్డుగా ఉన్నాను అని ఇంకోటి బెంగపెట్టుకుంటాడు సో ఈ దేహము దేహము విషయంలో దేహధర్మాలను తన అధ్యాసం చేసుకుంటాడు ఇంకా వర్ణము కూడా చెప్తారు వర్ణము కులము ఇవన్నీ ఇవన్నీ దేహధర్మాలే దేహ ధర్మాలన్నింటి తనతో తన మీద వేసుకుని బతుకుతున్నాడు అంటే అర్థం ఏంటి దే బీయింగ్ చాలా సహజంగా దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఐడెంటిఫై అయ్యి బతుకుతాడు ఇక్కడ శాస్త్రం యొక్క ఉపదేశం ఏమిటంటే దేహంతో ఐడెంటిఫై అయితే మరణము ఉంటాయి దేము అశుచి కాబట్టి నీవు కూడా అశుచి అయిపోతావు ఈ దేహము ఎప్పుడు రోగాలతోటి రొత్తులతోటి తడుతూ ఉంటుంది నీవు కూడా వాటితోటి అవన్నీ నెత్తిన వేసుకు దేహానికి రోగం వచ్చింది ఆ రోగానికి మనం మందు ఇవ్వాలి అని కాదు నాకు రోగం వచ్చింది చాలా పెద్ద తేడా ఉంది దేహానికి రోగం వస్తే మందు వేయటానికేనూ నాకు రోగం వస్తే మందు వేయటానికి చాలా తేడా ఉంది సో ఆ సాక్షి భావం లేకుండా పోతుంది కాబట్టి ఇక్కడ శాస్త్రం చే do not identify అంటే వచ్చిపోయే ఉనికి కాదు మామూలుగా ఉనికి అనగానే మనకి తెలుసున్న ఉనికి దేశ కాలముల చేత పరిచ్ఛిన్నమైన ఉనికి మనకి తెలుసు అంటే సో అంటే హియర్ ఈ నవ్ ఈజ్ అని అర్థం దస్ ఈజ్ అని అర్థం ఇన్ని అర్థాలు ఉన్నాయి దాంట్లో ఇలా ఉంది ఇప్పుడు ఉంది ఇక్కడుంది అని ఇన్ని అర్థాలు ఆ పార్టీస్ అనే దాంట్లో ఉన్నది అంటే ఇక్కడ ఉందంటే మరో చోట లేదు అది ఉన్నదని మీరు అన్న వెంటనే దాంట్లోనే లేదు ఉంది ఇప్పుడో మ్యాగ్నెట్ నార్త్ పోల్ తీసుకురారా అని బురమాయించారనుకోండి అప్పుడు వాడు ఏం చేస్తాడు సౌత్ పోల్ కూడా పట్టుకు వస్తుంది అంచేతనే ఫిజిక్స్లో ఏ యూనిటరీ నార్త్ పోల్ అని చెప్పారు టేక్ ఎనిటరీ నార్త్ పోల్ అని చెప్పరు ఇమాజిన్ ఏ యూనిటరీ నార్త్ పోల్ అంటారు సో మీరు ఉంది అని మీరు చెప్పుడైతే చెప్పారో దాంతోపాటు లేదు కూడా ఉంటుంది సో ఇక్కడుంది ఇంకో చోట లేదు ఇప్పుడుంది మరో అప్పుడు లేదు ఇలా ఉంది ఇంకోలా లేదు అనే దేశకాల పదార్థ పరిచ్ఛేదములతోటి కూడిన ఉనికియే మనకి తెలుసు కానీ దేశకాల పదార్థ పరిచ్ఛేదములకు అతీతమైన అఖండమైన ఉనికి మనకి తెలియదు అది మనం ఎందుకు తెలియదు అంటే అసలు నిజానికి మన ఉనికి అట్టిది అఖండమైన ఉనికియే మన ఉనికి నా స్వరూపం అదియే కానీ అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయటం తెలుసుకునే ప్రయత్నం చేస్తే నా స్వరూపము దట్ బీయింగ్ విచ్ ట్రాన్సెన్స్ ద లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎగ్జిస్టెన్స్ దీన్ని సద్విద్య అని అంట ఇప్పుడు మీరు అడగచ్చు ఎందుకు ఇదే ఇప్పుడు నేను వ్యాపారం చేస్తుంటే దానికి ఉపయోగపడుతుందా ఈ సద్విద్య వ్యాపారం చేస్తుంటే దానికి ఏమైనా ఉపయోగపడుతుందా లేకపోతే నేను లోకంలో ఏవేవో వ్యవహారాలు చేస్తున్నాను వాడికి ఉపయోగపడుతున్నా కోర్టులో కేసు ఒకటి నడుస్తుంది దానికి ఏమైనా ఈ సద్విద్య అలాంటిది ఏమైనా ఉంటే చెప్పాలి కానీ ఎందుకు ఇది కోర్టులో కేసు నడుస్తుంది ఏదో చండీపారాయణో ఏదో చేసుకుంటే నువ్వు నెగ్గచ్చు అని చెప్తే పీపుల్ విల్ బీ హ్యాపీ ఆయనకు ఖుషు చెప్పిన వాడు అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఈ సద్విద్య నేను బీయింగ్ తోటి ఐడెంటిఫై అయితే కోర్టు నా పక్షాన వస్తుందా మరి ఎందుకు ఇది అంటే సుఖశాంతులతో బతకడానికి ఉపయోగం అంత మాత్రమే అంత అంత ప్రయోజనం ఆ ప్రయోజనమే ఉంది కాబట్టి మీకు ఆ ప్రయోజనం కావాలనుకుంటే దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ మీకు అది దానికి కంగారు సుఖశాంతులకి కంగారు లేదండి కొంత డబ్బు దశకం ఇప్పుడు చూసుకోవాలంటే దీన్ని యూ కెన్ పోస్ట్పోన్ అంచేతనే చాలా మంది ఏం చేస్తారంటే రిటైర్ అయిన తర్వాత దీని సంగతి చూసుకుందాం అని అంటారు ఇంకెవరు చూసేది రిటైర్ అయిన తర్వాత అప్పటికి ఇంక చూసేది ఏమి ఉండదు అప్పటికి చేయి దారిపోతుంది చేయి దాటిపోతుంది జ్ఞానాన్ని పోస్ట్ చేసిన వాడు జ్ఞానానికి అర్హుడు కాడు అదే దాని సంగతి ఇప్పుడు ఇంటర్లో జరగానే బైనామీ ధైర్యం పోషిస్తున్నారు అనుకోండి ఈ పరీక్షల ముందు చూసుకుందాం లేదంటే వాడు ఏమవుతాడు పరీక్ష ఫెయిల్ అవుతాడు కనుక ఇది సత్ ఆ సత్తు నీ స్వరూపము ఎటువంటి సత్ నీవు ఆ సత్తుని ఒకప్పుడు ఉన్నది అని మరో అప్పుడు లేదు అని ఇన్ని రకాలుగా నువ్వు మార్పులు చెర్పులు చేస్తూ ఉంటావు వీటన్నింటికీ అతీతంగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది తప్పిస్తే లేడ లేకపోవడం అనేది ఎరుగని ఆ సత్తు అది నీ అది బోధ దాని మీద మీమాంస అటువంటి సత్తే మీరు ఏదైనా ఒకటి ఉంది అని చెప్పి సో ఘట ఘటము నశించినప్పుడు ఘటబుద్ధి వ్యభిచరించింది కానీ సద్బుద్ధి వ్యభిచరించలేదు ఎందుకంటే సద్బుద్ధి అంటే అస్థిబుద్ధి ఘటహ అస్థి అనే బుద్ధి పోయింది ఘటహ అస్థి అనే బుద్ధిలో ఆ ఘటఘట ఘటపార్టు పోయింది కానీ అస్థి పార్ట్ పోలేదు ఎందుకంటే పటాదవు తద్దర్శనాథ్ ఘటహ అస్థి అని అల్లగరకపోయినా మొత్తం అంతా పోలేదు ఘటహ మొత్తం అంతా పోలేదు అస్థి ఉండిపోయి ఘటహ పోయింది అంచేతనే మరి అస్థి ఉన్నట్టు మీకు ఎలా తెలుసు ఇంకొకటి వస్తే తెలుస్తుంది పట వచ్చిందంటే పటహాస్తి అంటాడు అది సందర్భం తరంగాలు లేకుండా పోయే అంటే అసలే ఏమీ లేకుండా పోయిందని కాదు నీళ్లున్నాయి నీళ్లున్నాయని మీకు ఎలా తెలుసు అంటే అక్కడ సుడుగుండమో లేకపోతే బుడగలో నొరగోస్తే తెలుస్తుంది నీళ్లున్నాయని నీళ్లుంటాయి ఇప్పుడు అదేవిధంగా ఘటబుద్ధి వ్యభిచరించిన సద్బుద్ధి వ్యభిచరించట్లేదు ఎందుకంటే పటబు పటములందు కనబడుతోంది కనుక పటహాస్తి అనే సందర్భంలో కనబడుతూనే ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే విశేషణ విషయా ఏవసా సద్బుద్ధి సద్బుద్ధి ఎప్పుడు ఉంటుంది కానీ అది మనకి ఉంది అనే సంగతి ఎప్పుడు దృష్టి గోచరం అవుతుంది ఎప్పుడు మన దృష్టికి వస్తుంది అంటే దానికి ఒక విశేషణాన్ని జోడించినప్పుడు దృష్టి కోసం అది సంగతి అంతవరకు చెప్పాం తర్వాత సద్బుద్ధివత్ ఘటబుద్ధి ఘటాంతరే దృశ్యతే ఇది చే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 ఘటబుద్ధి మాత్రమే ఎక్కడ వ్యభిచరిస్తోంది సద్బుద్ధివత్ ఘటబుద్ధి రపి ఘటబుద్ధి కూడా వ్యభచరించట్లేదు ఘటాంతరే దృశ్యతే మరో ఘటల్లో కనపడుతూనే ఉందిగా ఈ ఘటాన్ని ఈ ఘటం పగిలిపోయింది ఘటబుద్ధి వ్యభిచరించిందన్నాము ఘటబుద్ధి ఎక్కడ వ్యభచరించింది పక్కన ఇంకో ఘట ఉందనుకో ఆ ఘటాన్ని చూస్తాడు అప్పుడు ఘటబుద్ధి మళ్ళీ కలుగుతుంది కాబట్టి ఘటబుద్ధి మాత్రం ఎక్కడ వ్యభిచరించింది విభజరించనే లేదు అది ఉంది అని పూర్వపక్షం బావులేదు పూర్వపక్షం కదా బాగోలేదు కదా వినగానే తెలిసిపోతుంది దాంట్లో పసలేదని అస్తూ ఇది చేత నా పటాదవు అదర్శనాథం చూడు ఘటం ఘటము పటము పెట్టారు పటమంటే వస్త్రం ఉండవు అస్త్రమా నేను అలాంటూ ఉంటాను పటం అంటే మీరు ఏదో అనుకుని పోతారేమో అంటే పటమంటే వస్త్రం ఇగో ఇది ఘటమో ఇది పటము ఇప్పుడు ఘటము చూస్తున్న సేపు ఘటబుద్ధి ఉంది ఘటన తీసేస్తే ఘటబుద్ధి లేదు కానీ సద్బుద్ధి ఉంది అంచేతనే సద్బుద్ధి ఉండబట్టే తక్కువని మరొకటి కనుక ఆ సద్బుద్ధికి జోడించబడితే వెంటనే ఆ మరొకటి ప్రకాశిస్తుంది ఉదాహరణకి పక్కనే పటం ఉందనుకోండి పటహ అస్తి అనే బుద్ధి కలిగిపోతుంది పటం లేకపోతే టేబుల్ అస్తి ఆకాశ అస్తి ప్రకాశ అస్తి అనే ఆ సద్బుద్ధి వ్యభిచరించట్లేదు కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించదు ఘటబుద్ధి వ్యభిచరిస్తుంది అయితే ఘటబుద్ధి కూడా వ్యభిచరించట్లేదు అని వాడు అంటాడు ఎందుకు వ్యభిచరించట్లేదు చూపించి ఘట వ్యభూపించదు అంటే ఘటాంతరే దృశ్యతే ఇంకో ఘట ఎక్కడో మార్కెట్లో ఉంది అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఘటబుద్ధి అది కాదు పాయింట్ పటంలో ఘటబుద్ధి ఉందా లేదు కానీ పటంలో సద్బుద్ధి ఉందా లేదా ఉంది అంతే పటంలో ఘటబుద్ధి కూడా ఉంటే ఘటబుద్ధి వ్యభిచరించట్లేదు అని అంటాం కానీ సద్బుద్ధి ఘటంలో ఉన్న సద్బుద్ధి పటంలో కూడా ఉంది కాబట్టి పటమునందు ఘటబుద్ధి కనపడటం లేదు ఘటహ అస్థి పటహ అస్థి అన్నప్పుడు ఘటబుద్ధి వ్యభిచరించింది అస్థిబుద్ధి వ్యభిచరించలేదు పటంలోకి వచ్చేసింది అస్థిబుద్ధి కాబట్టి పటబుద్ధి ఘటంలో లేదు ఘటబుద్ధి పటంలో లేదు రెండింటిలోనూ అస్థిబుద్ధి సమానంగా ఉండదు కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించట్లేదు ఘటబుద్ధే వ్యభిచరిస్తోంది తర్వాత సద్బుద్ధిరీ నష్ట నా విశేషభావాత్ అంటే వాడు లేదు సద్బుద్ధి కూడా హిచరిస్తోంది మళ్ళీ వెనక్కి ఎలాగా ఇప్పుడు ఘటం ఉంది ఘట ఉన్నప్పుడు ఘటబుద్ధి ఉంది సద్బుద్ధి ఉంది వే బుద్ధి అని చెప్పేసి మీరే చెప్పారు కదా ఘటబుద్ధి ఉంది సద్బుద్ధి ఉంది ఘటహస్తి ఘటబుద్ధి ఉంది సద్బుద్ధి ఉంది ఘటం పగిలిపోతే ఘటబుద్ధి పోయింది సద్బుద్ధి పోయింది అంతే నువ్వు పటం తీసుకురావద్దు ఘటం పగిలిపోయింది అంతే ఘటం పగిలిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఘటబుద్ధి పోయింది సద్బుద్ధి పోయింది అని పూర్వపక్షం నా కరెక్ట్ కాదు ఈ పూర్వపక్షం ఇందువల్ల విశేష్యాభావా అది సంగ్రహ భాష్యం విశేషభావాత్ సంగ్రహభాష్యం సద్బుద్ధి విశేషణ విషయా సతి విశేష్యాభావే విశేషణానుపపత్తౌ కం విషయా సో పునఃసద్బుద్ధే విషయాభావా అది వివరణ భాష్యం సో విశేష్యాభావాత్ అనే హేతువుని ఒక్క చెప్తారు ఒక్క మొక్కగా విశేష్యాభావాత్ అంటే విశేష్యము లేకుండాట నా నీ ఆర్గ్యుమెంట్ నీ అబ్జెక్షన్ సరికాదు విశేష ఎందువల్ల విశేష భావాలు విశేషము లేకుండా వలన అంటే ఏమర్థమైంది అర్థం అవదు కానీ హేతువేది దాన్ని వివరిస్తా అది సంగ్రహ భాష్యం ఇది వివరణ భాష్యం అంటే ఏమిటి ఘట అస్తి పగిలిపోయింది అనుకోండి ఘటబుద్ధిని వ్యభిచరించింది సద్బుద్ధి కూడా వ్యభిచరించింది అంటున్నాడు ఏమీ లేదు సద్బుద్ధి మాత్రం ఎక్కడ ఉంది ఘట నాస్తి అన్నాము సద్బుద్ధి మాత్రమే ఘట నాస్తి అన్నది ఏం లేదు అస్తి పగిలిపోయింది ఘటం ఇప్పుడు ఏమైంది ఘటబుద్ధి లేదు సద్బుద్ధి లేదు సరే పఠం వస్తే సద్బుద్ధి వచ్చింది కానీ ఘటం నశించిన సందర్భంలో పఠనం రాలేదు ఏమి లేదు సద్బుద్ధి లేదు అని వాడుంటే కాదు సద్బుద్ధి మరి ఉంటే ఎందుకని భాషించట్లేదు విశేష్య అభావాత్ సద్బుద్ధి అది దాన్ని అది ప్రకటం అవ్వాలంటే ఏదో ఒక విశేష్యం ఉండాలి ఈ సన్ అన్నప్పుడు ఈ సత్ ఘటానికి విశేషణమైంది సన్ పటహ అన్నప్పుడు సత్తు పటానికి విశేషణమైంది అలాగ ఏదో ఒకదానికి విశేషణం అవుతూ ఉంటుంది అంటే విశేషం పక్కన ఉండాలి ఆ పక్కన ఉన్నప్పుడు ఆ సద్బుద్ధి మనకి స్పష్టంగా ప్రకటమవుతూ ఉంటుంది ఏ విశేషము ప్రక్కన లేదనుకోండి ప్రక్కన లేకపోతే ఆ సద్బుద్ధి అలాగా అలాగ గోచరం కాకుండా అలా ఉండిపోతుంది గోచరం కాకుండా అంటే ఫోకస్లోకి రాకుండా ఉండిపోతుంది అది జరిగింది కాబట్టి దాన్నే వివరిస్తున్నారు సద్బుద్ధి విశేషణ విషయా సతి సద్బుద్ధి అనేది విశేషణముతోటి అదొక విశేషణం అది ఘటహ అస్తి అన్నప్పుడు సన్ ఘట సన్ అనేది ఘటాహిక విశేషణం ఉన్న ఘటము సన్ ఉన్న పటము సో ఈ విధంగా ఈ సద్బుద్ధి ఘటానికి పటానికి విశేషణం అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆ విశేషణం తీసేశారో సన్ ఘట విశేషణం ఎప్పుడైతే తీసేశారు ఘటహ లేకుండా చేసేసారు అప్పుడు ఈ సన్ ఉంది ఈ సన్న దేనికో ఒకదానికి అటాచ్ కావాలి విశేష్య అభావే కానీ అటాచ్ అయ్య అవ్వాల్సిన విశేష్యం లేకుండా పోయింది అది విశేష్యం ఉన్నప్పుడు ఇది విశేషణం అవుతుంది విశేష్య అభావే విశేషం లేకపోతే టు బి క్వాలిఫైడ్ విశేషం ఉంటే టు బి క్వాలిఫైడ్ అది ఎప్పుడైతే లేదో విశేషణ అనుపపత్తవు అప్పుడు దీనికి ఇది ఇంకా విశేషణం కాజాలదు సద్బుద్ధి విశేషణం కాజాలదు విశేషం ఉంటే విశేషణం అవుతుంది లేకపోతే విశేషణ అనుపత్తవు cannot become a, a qualification anymore because to be qualified is absent kim vishaya therefore it doesn't, it doesn't doesn't come into focus undi undi kani ే మీకు బాగా కనబడుతుంది అలాగ సద్బుద్ధి వ్యభిచరించినట్టుగా నువ్వు పొరపడ్డావే గానీ నటుపున vishaya విషయాభావా adekane అసలు సద్బుద్ధి అనేది లేకపోవటం మాత్రం కారణం కాదు ఆర్గ్యుమెంట్ కొంచెం జటిలం అవుతూ ఉంటుంది మనోజేశానికి కొంచెం ఈ భాష క్లిష్టంగా ఉంటుందని మీరు గమనించండి మీరు యు సిట్ కళ్ళు మూసుకొని కూర్చోండి పాట్ ఈజ్ అని ఆ పదాలు తెలుస్తూనే ఉంటాయి ఆ అస్థిని ఘటహకు విశేషణం చేస్తా ఎలాగంటే ఉన్నటువంటి ఉండ ఎగ్జిస్టెంట్ పార్ట్ సన్ ఘట ఉన్నటువంటి San Ghataha. An existent part. San Ghataha. San existence. Uniqui. Putu kaliter one day. Putu nani mi kora hassan jit. గ్రహిస్తారు చూద్దాం ఇప్పుడు సన్ అని మీరు భావన చేయగలిగారు కదా అని భావన చేస్తున్నప్పుడు ఫోకస్ అంతా కొండ మీదే ఉంటుంది ఉన్నటువంటి కుండ ఉన్నటువంటి కుండే గానీ ఫోకస్ అంతా కొండ మీద ఉంటుంది ఓకే సన్ అని అన్నాను తర్వాత అప్పుడు సన్ అని అన్నప్పుడు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 నా మెళ్ళలో పూలమాలేసి నాగోషయాల వల్ల ఆనందంగా మీరు అంగీకరించలేదు అనుకోండి ఓహో మళ్ళీ జాగ్రత్తగా ఇంకో రకంగా ప్రతిపాదన చేద్దాం అనుకుంటా అంతేగాని వదిలిపెట్టేసి ఇదేం లేదు వస్తు ఇప్పుడు చూడండి సన్ ఘట అన్నప్పుడు మైండ్ ఘటాకారంగా ఉంటుంది ది ఎంటైర్ మైండ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పార్ట్ అండ్ సో ది పార్ట్ ఈజ్ ఇన్ ది ఫోకస్ ఎంటైర్ అండ్ సో ఆ పార్ట్ ఫోకస్లో ఉంది ఓకే ఎప్పుడైతే కే ఆ ఘటహ తీసిపారేసి కేవలము సన్ అన్నానో అప్పుడు మీకు కలిగిన అనుభవము ఉనికి యొక్క అనుభవము అది ఇజ్ ఇట్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ సో సన్ సంథింగ్ అదర్ దాన్ యూ మీకు అనుభవానికి వచ్చింది ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంథింగ్ అదర్ దాన్ యూ మీకు అనుభవానికి వచ్చింది అవునండి ఎప్పుడైతే మీ మీకంటే భిన్నమైన ఒక దాని అనుభవం మీకు కలిగింది నేను ఆ భిన్నమైనది తీసేసాను తీసేసి కేవలం సన్ అని చెప్పారు ఇప్పుడు మీకంటే భిన్నమైనది అనుభవంలోకి వచ్చినప్పుడు మీరు ఫోకస్లో ఉండరు మీరు బ్యాక్గ్రౌండ్లో ఉంటారు ఒకప్పుడు మీరు ఉండకపోవచ్చు కూడా ఆ ఘటం మీద ఆ ఘటం ఖరీదు లక్ష రూపాయలు అనుకోండి సపోజ్ అప్పుడు మీరు ఉండరు ఘటమే ఉంటుంది ఏదో ఇలాంటి ఘటమైతే ఇలాంటి ఘటం అయితే పర్వాలేదు కానీ ఆ ఘటం ఖరీదు లక్ష రూపాయలు అనుకోండి యాంటిపాడ్ లక్షయలు అనుకోండి అప్పుడు ఏముంటుంది మీరుంటారా ఉండరు ఘటమే ఉంటుంది అవునండి తర్వాత ఎప్పుడైతే ఘటాన్ని తీసి పారేసానో అప్పుడు అప్పుడు ఉండే సద్బుద్ధి ఆ సద్బుద్ధి ఈజ్ ఇట్ యూ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ అదర్ దాన్ యూ ఇట్ ఈజ్ యూ మీకు అనుభవం కలిగిందా లేదా నేను ఇంతకుముందు ఒక మాట ఒకటి చెప్పాను ఏమిటంటే వెన్ యు సే ఇట్ ఈస్ మై సోఫా అవునండి సో ఎప్పుడైతే అన్నామో ది నేచర్ ఆఫ్ ది పర్సన్ ఆ వ్యక్తి యొక్క స్వరూపము కప్పు పడిపోయి ఆ ఘటమనే నామరూపాలు వచ్చేసి ఫోకస్ లో కూర్చున్నాయి ఎప్పుడైతే ఘట నామరూపాలను నేను తీసి పక్కన పెట్టానో సడన్లీ దెర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ యూ అంటే అర్థం ఏంటో తెలుసునా దేర్ ఈస్ యూ ఎలో మీరు మాత్రమే ఉన్నారు అంచేతనే ఆ సన్నుకు ఎద విశేషణాన్ని విశేష్యాన్ని సన్నను విశేషణంగా చేసి దానికి విశేష్యాన్ని జోడించినప్పుడు ఆ విశేషం జగత్ అయ్యి ఆ జగత్తే నామరూపాత్మకమైన జగత్ అయ్యి అది బాగా ఈ ఆత్మ కప్పు ఎప్పుడైతే మీరు జగత్తుని ఘటాన్ని తీసిపరేయడం జగత్తుని తీసిపారేయడం అని అర్థం ఎప్పుడైతే జగత్తుని మీరు పక్కకు త్రోసిపుచ్చినారో దాని ఉనికిని మీరు రికగ్నైజ్ చేయడం మానేశారో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 పైగా ఇక్కడ శంకరులు పాయింట్అవుట్ చేయనిది నేను పాయింట్అవుట్ చేశాను టు మేక్ ఇట్ మోర్ కంఫర్టబుల్ టు యూ పైగా ఆ సద్బుద్ధి వ్యభిజరించకపోవడమే కాదు పైగా అది మీ స్వరూపమై ఉంటుంది అర్థమైందండి చాలా చిత్రమైన సంగతి అంచేతనే సత్ అన్నది మీరు ఆ సత్తుకి ఏదైనా జోడిస్తే అయిపోయిందండి ఆత్మ కప్పుబడిపోయి నామరూపాలు ఫోకస్లోకి వచ్చేస్తుంది ఈ నామరూపాలు ఫోకస్లో పెట్టుకుంటే బహిర్ముఖత్వము నామరూపాలని మీరు తీసిపారేసి కేవలము సద్రూపంగా ఉంటే దాన్ని ఆత్మనిష్ట అని అంటారు ఇప్పుడు ఘటం మీకు నచ్చింది అనుకోండి ఆ నచ్చిన ఘటం అనుకోండి ఇంకే ఘటం అని చెప్తూ ఉంటాం వేదాంతంలో అలవాటు ఘటనని దృష్టాంతంగా కానీ దాని ఇంప్లికేషన్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇంప్లికేషన్స్ ఆర్ ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్ ఆ ఘటం మీకు నచ్చిందనుకోండి అంటే ఘటం మీద రాగం ఉందనుకోండి ఇగో ఎక్కడో ఘటం ఉంది నేను పెట్టలేదు ఆ ఘటం ఎవరో ప్రేమతో పెట్టారు ఏమంటే అది సపోజ్ వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కొనిపించి పెట్టారనుకోండి ఆ ఘటబుద్ధి ఉంది అనుకోండి అప్పుడు మీకు ఆ ఘటబుద్ధితో పాటుగా రాగం కూడా తోడై ఉంటుంది రాగయుక్తమైన ఘటబుద్ధి ఉంది సపోజ్ ఆ ఘటన ఎవడో అపహరించాడో లేకపోతే ఎవడో పగల కొట్ట పనిచేసి వాడు తురుస్తూ ఉండగా పగల కొట్టాడు అనుకోండి ఆ ఘటాన్ని అరవై వెయ్యి రూపాయల ఘటాన్ని పగల కొట్టేవరాని కోపం వచ్చేసి వాడిని చేవాట్లు పెట్టి తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తుంటే అది గుర్తుకొచ్చి ఛా ఇవాళ బ్యాడ్డే వెయ్యి రూపాయల కొండ పగిలిపోయింది అని మనస్సులో ద్వేషపూర్వకమైనటువంటి ఘటబుద్ధి కలుగుతున్నప్పుడు కాబట్టి ఘటబుద్ధి అంత అంత అమాయకపు బుద్ధి కాదు అది అది రాగద్వేషములలోకి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి అసలు ఘట జ్ఞానము చాలు స్వరూపం నుంచి దూరం చేసేయటానికి ఘటజ్ఞానం చాలు ఆ ఘట జ్ఞానానికి రాగద్వేషాలు తోడైతే ఇంకే ఉంది ఇది అంటే స్వరూపచ్యుతి అంటారు స్వరూపం నుంచి జారిపోవటం అలా జారిపోనివాడు విష్ణువు ఆయన అచ్యుతు ఏమండే దీనికి ఆపోజిట్ నే చెప్తా అంటే ఇప్పుడు మీరు ఉదాహరణ కూర్చుని ఉన్నారు స్వరూపంలో ఉన్నారు సడన్ గా మీకు అపకారం చేసినవాడో లేకపోతే మీకు శత్రుభావం కలవాడో గుర్తుకొచ్చారు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 ఎనివే సో సంసారం మళ్ళీ వచ్చేస్తుంది అలా కాకుండా అది అది పరిష్కారం కాదు పరిష్కారం ఎప్పుడు నేను తెలివిగా ఉన్నప్పుడు కూడా నన్ను అది బంధించకూడదు దానికి పరిష్కారం ఏమిటంటే మీరు ఏ బుద్ధి ఘటబుద్ధి ఘటబుద్ధి తీసుకోండి దృష్టాంతం ఘటబుద్ధిలో ఘటాన్ని నిరాకరించేసి కూర్చున్నారనుకోండి కేవల సత్ అనేది పట్టుకుని కూర్చున్నారనుకోండి ఘటాన్ని పట్టుకోవడం మానేస్తే ఇంకే అంతే చాలు ఇంకా సత్తును మీరు పట్టుకోకర్లేదు ఘటాన్ని పట్టుకోవడం మానేశారు ప్పుడేం మిగిలింది సతే మిగిలింది అంటే మీరే మిగిలి అటువంటి ఆ సత్ సద్రూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు దాంట్లో ఇష్యూస్ ఏ ఉండవు సన్ ఘటహాంటి ఇష్యూస్ ఉంటాయి కానీ మంచి ఘటన చేత ఘటం దానివల్ల రాగద్వేషాలు ఉంటాయి కానీ కేవల సన్ లో దేర్ ఆర్ నో ఇష్యూస్ అంచేతనే బహిర్ముఖుడుగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంసారం ఉంటుంది మీరు అంతర్ముఖులుగా ఉన్నప్పుడు ఏ విధమైన సంసారము ఉండదు సంసారము లేదు అంటే అర్థం ఆత్మరూపమైనటువంటి సుఖము శాంతి మీ వశం అవుతాయి కాబట్టి మీకు ఏ ఇష్యూ మీ మనస్సును కలిచి వేస్తోందో ఆ దాన్ని ఘట స్థానంలో పెట్టండి కలిచివేసే ఇష్యూని ఘటమ స్థానంలో పెట్టండి ఆ కలిచి వేసే ఇష్యూ బుద్ధి ఉన్నప్పుడే మీకు మనస్సుకి క్లేశము దుఃఖము కలుగుతుంది ఆ కలిచివేసే ఇష్యూని కనుక మీరు బై సంవేదాన్ని దూరం చేసేయగలిగితే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 కాబట్టి సంసారానికి అద్భుతమైన పరిష్కారం ఏమిటంటే సద్బుద్ధి ఎందు నిలిచి ఉండుట సద్రూపుడవై నిలిచి ఉండుట ఒకసారి ఒక అమ్మగారు నాకు ఫోన్ చేశారు నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి మీకు నుంచి ఫోన్ చేశాను స్వామిజీ ఎప్పుడు వస్తున్నారు అమెరికా అంటే సెప్టెంబర్ సోన్సో డేట్ ఓకే మీరు వచ్చిన క్లా రోజునే క్యాంప్ స్టార్ట్ అవుతున్నావు ఐఎమ్ అటెండింగ్ దట్ క్యాంప్ వండర్ఫుల్ సో ఆమె డెబీ ఆమె ఇంగ్లీష్ పేరు డెబీ మేము దేవి దేవీ అంటూ సో ఓకే వండర్ఫుల్ అయితే స్వామీజీ మీరు వచ్చేదాకా ఏం చేయమంటారు అంటే నేను చెప్పాను జస్ట్ బీ జస్ట్ బీ నేను ఫలానాది చేయమని నేను చెప్పను మీకు దోచనేమో మీరు చేసుకోండి నన్ను సలహా అడిగితే జస్ట్ బీ అయితే బియింగ్ యొక్క సత్ స్వరూపం తెలుసు అంటే ఆవిడేమన్నారు అంటే ఆమె ఏమన్నారంటే స్వామిజీ థ్యాంక్ ఫర్ ఎ వెరీ వండర్ఫుల్ అడ్వైస్ అనేసి సోదేది జస్ట్ బి చాలా కఠినమైన విషయం యోగి రామయ్య కూడా నేను ఉన్న వెళ్ళి వచ్చాను ఆయన కూడా అదే చెప్తూ ఉండేవారు జస్ట్ బి స్వామీజీ సుఖశాంతులు లేవు జీవితంలో అంటే జస్ట్ బి ఏమి ఏం చేయమంటారని అడుగుతారు ఏమీ చేయక్కర్లేదు జస్ట్ బి ఏదైనా చేయమంటే తేలిక జస్ట్ బి అంటే కష్టం అయితే కష్టమైన ఉపాయంలోనే ఫలితం పైగా జస్ట్ బి అనేది చాలా కఠినమైన విషయం దానికి చాలా నిష్ట కావాల్సి ఉంటుంది దాని మహిమని వీడు గుర్తించి ఉండాల్సి ఉంటుంది కంటిన్యూ చేద్దాం ఏకాధికరణత్వం ఘటాది విశేష్యాభావ యుక్తం ఇది నా ఇదముదకమిది మరీచ్యాద అన్యతరాభావేపీ సామానాధికరణ్య దర్శనాత్ వాక్యాలు అనుమాయించడం అది కొంచెం కష్టంగా ఉంటుంది పర్వాలేదు మళ్ళీ ఇంకొక ఇష్యూ ఆ ఇష్యూ ఏంటంటే చూడండి ఘటబుద్ధి సద్బుద్ధి అని ఈ రెండు ఒకే ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మీరు ఇంతకుముందు మీ అనుభవాన్ని మీరు గుర్తుకు చేసుకుని చెప్పండి మళ్ళీ అసమానం అలా అనుభవంలోకి వెళ్ళక్కర్లేదు మీ అనుభవాన్ని ఇప్పుడే చేశారు కనుక ఎక్స్పెరిమెంట్ చెప్పవచ్చు సన్ ఘట అని మీరు దర్శించినప్పుడు సన్ ఘట అనే జ్ఞానం కలిగినప్పుడు సద్బుద్ధి ఉంది ఘటబుద్ధి ఉన్నది రెండు బుద్ధులు ఉన్నాయి అసలు ప్రతి రెండు బుద్ధులు ఉంటాయి రెండు బుద్ధులు లేనిదే అసలు ఏదీ లేదు సద్బుద్ధి ఘటబుద్ధి రెండు బుద్ధులు ఉన్నాయి ఈ నేను ఒక ప్రశ్న అడుగుతాను ఏమన్నా ఈ రెండు బుద్ధులకి అధికారణాము అధికరణము అంటే ఆశ్రయము ఆలంబనము సోర్స్ ఏమిటి ఎవరు లేకపోతే ఏమిటి లేక ఎవరు కొని ఏవిటి ఎవరు అంటే ఈజీ అయిపోయింది ప్రశ్న ఎవరు అంటే ఇంకేముంది నేనని మీరు వెంటనే చెప్పాల్సి ఉంటుంది కదా ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే సద్బుద్ధికి ఘటబుద్ధికి అధికరణము ఎవరు నేను మీరేం కదండి అధికరణం ఈ రెండింటికి అధికరణము రెండు వేరువేరు అధికరణాలా ఒకే అధికరణమా ఆ అధికరణం ఎవరు సో వీడంటాడు ఏకాధికరణత్వం యుక్తం అంటున్నాడు ఎందుకంటే వీడు ఏమంటాడంటే ఘటం టేబుల్ మీద ఉంది సత్తు బుద్ధిలో ఉంది రెండింటికి వేరువేరు అధికరణాలని మీరు తార్కికుడు మీరు ఘటం టేబుల్ మీద ఘటన లేదు టేబుల్ మీద మట్టి ఉంది మీకు ఆ ప్రారంభంలోనే పాఠం చెప్పాం కాబట్టి ఘటం ఎక్కడుంది ఉంటుంది కట్టడం టేబుల్ మీద ఉండదు ఇప్పుడు పుస్తకం చదువుతున్నాను నేను ఈ ప్రశ్నకి చెప్పండి మీరు పుస్తకం చదువుతున్నాను నేను బయటను పుస్తకం చదువుతున్నానా లేకపోతే నా మనస్సులో ప్రింట్ అయిన పుస్తకం చదువుతున్నానా అంతే కదా మనస్సులో ప్రింట్ అయిన పుస్తకం బయటనున్న పుస్తకం వల్ల ప్రింట్ అయిందని ఆ విషయం తర్వాత చూద్దాం దట్స్ ఓకే ఆ కనెక్షన్ విషయం తర్వాత చూడచ్చు నేను చదివి పుస్తకం ఎక్కడ ఉంది ఇప్పుడు కెమెరాలో మీరు మనిషిని చూస్తారా బయట ఉన్న మనిషిని చూస్తున్నారా కెమెరాలో ఉన్న మనిషిని చూస్తున్నారా కెమెరాలో ఉన్న మనిషిని చూస్తున్నారు అది మరి కెమెరాలో ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు వీ విల్ సీ దట్ ల్యాటర్ దాని గురించి మీరు చింత చేయకండి కెమెరాలో వాళ్ళు వల్ల చూస్తున్నారు అలాగే ఇది కెమెరా ఇది ఆ కెమెరాలో ఉన్న పుస్తకాన్ని నేను చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు ఘటానికి అధికరణం ఏమిటి సద్బుద్ధికి అధికరణం ఏమిటి రెండు నేనే రెండు ఒకే అధికరణం అవ్వటం ఎప్పుడైతే ఘటాన్ని తీసేసామో ఘటమోనే విశేష్యాన్ని తీసేసామో ఇంకా ఆ సద్బుద్ధి విశేషణం కాజాలదు విశేషం ఉంటే విశేషణం అవుతుంది అది రిలేటివ్ స్టేటస్ విశేషం ఎప్పుడైతే లేదో టు బి క్వాలిఫైడ్ ఎప్పుడైతే లేదో ఆ సద్బుద్ధి జస్ట్ ఇట్ ఈస్ నో మోర్ ఎ క్వాలిఫికేషన్ అండ్ దేర్ ఇట్ మెర్జెస్ ఇన్ టు సోర్స్ ఏకాధికరణం అలా అవుతుంది వీడంటాడు అలా ఎలా అవుతుంది అసలు ఏకాధికరణత్వం యోగ్యం కాదు ఒక రెండు రెండు వేరువేరు అధికరణాలు ఉన్నాయి కాబట్టి ఘటబుద్ధి దారి ఘటబుద్ధిది సద్బుద్ధి దారిది సద్బుద్ధిది రెండు కలిపి నువ్వు ఎలాగా చేస్తావు అని వాడి యొక్క కన అబ్జెక్షన్ ఏకాధికరణత్వం యుక్తం ఘటాది విశేష్యాభావే ఘటము అనే విశేష్యాన్ని తొలగించేసినప్పుడు ఆ సద్బుద్ధి అంతకుముందు ఏ అధికరణమునందు ఘటబుద్ధి అదే అధికరణమునందు ఘటబుద్ధి ఉంది సద్బుద్ధి కొనసాగుతోంది అని నువ్వు చెప్పడం కుదరదు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 మనస్సులోని సద్బుద్ధి కూడా వ్యభిచరించాలి కదా అంటే ఇది చేతున్నా దానికి దృష్టాంతం ఎలాగంటే ఇదముదకమితి మరీచియాదవు అన్యతరాభావేపీ సామానాధికరణ్య దర్శనా అది ఇప్పుడు ఘటాన్ని ఆయన మిర్చే చేసి పెట్టారు ఘటం బయట ఉన్నదా బయట ఉంటే బయట ఉన్నది ఘటం కాదు మట్టి మరీ చిదవ అంటున్నారు చూడండి అంటే ఎండమావుల్లోకి వచ్చేశారు ఓ ఇప్పుడు చూడండి ఏకాధికరణత్వం కుదురుతుంది ఎలాగంటే మరీచి మరీచి అంటే సూర్యకిరణము మరీచి అంటే కిరణాలు సూర్య ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం పూట ఎండ బాగా ఉన్నప్పుడు కారులో వెళ్తున్నారనుకోండి ఆ రోడ్డు కనుక కొంచెం అప్ సైడ్ డౌన్ లాగా అలా అప్ అండ్ డౌన్ ఉంటే యూ కెన్ సీ మరీచి మృగ మరీచి చూడొచ్చు ఎండ ఎండమావులు చూడవచ్చు అక్కడ ఇలా వెళ్ళాలి నీళ్ళు లాగా దీనికోసం ఎడారే వెళ్ళక్కర్లేదు మన హైదరాబాద్ రోడ్లే చాలు ఎందుకంటే తారు రోడ్డు చాలా హాట్గా ఉంటుంది అక్కడ ఆ రోడ్డు నానుకుని ఉండే ఎయిర్ చాలా థిన్గా అయిపోతుంది దాంతో అక్కడ ఎదుర్కొండగా వచ్చినటువంటి కాంతి కిరణం దాంట్లో పడి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వచ్చి మీకు అక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టుగా కనపడుతుంది వేసం కాలంలో ఎప్పుడైనా అలా కనపడిందా మీ కారులో వెళ్తుంటే ఓకే సో ఇప్పుడు అక్కడ మరీచి ఎందు మరీచి అంటే కిరణం సూర్యకిరణం దాని ఎందు ఇదముదకం అనే బుద్ధి కలిగింది ఇదముదకం ఇది మరీచియాదవ్ ఇప్పుడు ఎన్ని బుద్ధులు ఉన్నాయి అక్కడ మరీచి బుద్ధి ఇదం ఇదం మరీచి అనేది ఉండదు ఇదం బుద్ధి ఉదక బుద్ధి మరీచి ఉండదు మరీచిబుద్ధి తెలిసిన తర్వాత ఉంటుంది ఇది నీరు అంటాడు దాన్ని చూపించి ఇది నీరు అంటాడు ఇప్పుడు ఆ ఇది అన్నది చాలా ఇంపార్టెంట్ అండి అది ఎలాగో చెప్తా చూడండి ఇది యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియాలంటే ఈ దృష్టాంతం అయం సర్ప అంటాడు అయం అంటే ఇది పాము అక్కడ ఉన్నది త్రాడు అయం సర్ప అంటాడు అయం సర్ప అనే దాంట్లో అర్థం ఏంటంటే అక్కడ మందాంధకారం ఉండాలి అంటే కనబడి కనబడనట్టుగా ఉండాలి మసక చీకటి ఉండాలి మీకు పూర్తి చీకటిగా ఉందనుకోండి కటిక చీకటి ఉందనుకోండి అప్పుడు అయం సర్ప అంటాడా అండవు పూర్తి వెలుతురు ఉందనుకోండి అయం సర్ప అంటాడా అండవు కాబట్టి పూర్తి వెలుతురులోనూ అయం సర్ప ఉండదు పూర్తి చీకట్లోనూ అయం సర్పహ ఉండదు మసక చీకట్లో అయం సర్ప మసక చీకటి అంటే మసక చీకట సంథింగ్ ఈజ్ దేర్ జనరల్ నాలెడ్జ్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 ఇయ మధ్య పోలాలి సర్వ దగ్గర అయ్యం వరకు వస్తుంది మళ్ళీ భాష కూడా సో ఇది అనే సామాన్య శబ్ద శబ్ద సామాన్యంగా అని సర్వనామ ఇది అంటే సర్వనామ అన్నిటికీ అదే పేరు కాబట్టి అది సామాన్యం జనరల్ నేమ్ ఇట్ ఈస్ ఇది అనేటువంటి జనరల్ వర్డ్ని త్రాడు అనే విశేషణ విశేష్యానికి జోడించాలి అక్కడ వాడు పొరపాటుని త్రాడు బదులు పామును పెట్టాడు కాబట్టి అయం తప్పు కాదు అయం బుద్ధి తప్పు కాదు అయం బుద్ధిని దేనికి జోడించాడో ఆ బుద్ధి తప్పు అర్థమైందండి ఇప్పుడు ఇదంబుద్ధి ఉంటుంది అయమన్నా ఇదం అన్న ఒకటేనండి ఇదంబుద్ధి ఉంటుంది సర్పబుద్ధి ఉంటుంది ఈ ఇదంబుద్ధి సర్పబుద్ధిలో ఏది రైటు ఏది తప్పు సర్పబుద్ధి తప్పు ఇదం బుద్ధి తప్పు కాదు అంచేత నేను సర్పబుద్ధిని తొలగించేసిన వెంటనే అయం ర ఇయం రజ్జు అని తీసుకెళ్లి రజ్జుకు జోడిస్తాను ఇప్పుడు దీంట్లో ఈ తొలగించిన ఇప్పుడు దీంట్లో పోయింది జ్ఞానం కలిగినప్పుడు వెలుతురు వచ్చినప్పుడు ఏది మిగిలింది ఏది పోయింది సర్పబుద్ధి పోయింది ఇదంబుద్ధి మిగిలింది ఇదం మిగిలింది ఆ ఇదంబుద్ధికి పక్కన రజ్జుబుద్ధితోటి జోడించింది ఒకవేళ జోడించడానికి ఏం లేదనుకోండి ఇది పాము కాదండి అది ఏమిటో నాకు తెలియదు సంథింగ్ ఇస్తే పామైతే కాదు అని సెటిల్ చేసేసి కూర్చుంటాడు ఇదంబుద్ధిలో మిగిలిపోతుంది కాబట్టి ఇదంబుద్ధి వ్యభిచరించదు సర్పబుద్ధి వ్యభిచరించు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 కానీ ఉన్నప్పుడు బట్కు రెండు బుద్ధులు ఉన్నాయి ఇదం ఉదకం అన్న చోట ఇదం బుద్ధి ఉదక బుద్ధి ఇక్కడ నీరు బుద్ధి నీరు లేని చోట నీరు చూస్తున్నారు ఇదం బుద్ధి ఉదక బుద్ధి రెండింటిలో ఉదక బుద్ధి పోతుంది అన్యతర అభావేపీ వన్ ఆఫ్ దెమ్ గోసవే బట్ స్టిల్ సమానాధికరణ్య దర్శనాత్ అక్కడున్న అధికరణంలో ఇదం బుద్ధి నిలిచే ఉంటుంది వన్ మోర్ ఆబ్జెక్ట్ కమ్స్ దెన్ ఇట్ గోస్ అండ్ అటాచెస్ ఇట్ టు ది అదర్ ఆబ్జెక్ట్ కాబట్టి అదేవిధంగా హృదయంలో కూడా మీ మనస్సులో కూడా సద్బుద్ధి ఘటబుద్ధి ఉంటాయి ఘటబుద్ధి తొలగిపోయి పటబుద్ధి వస్తే సద్బుద్ధి అలాగే ఉంటుంది ఒకవేళ ఏ కారణం చేతనైనా విశేషం జోడించకపోతే కేవలము మీరు సద్ సద్రూపంగా మిలిగిలి ఉంటారు వాస్తవంలో అప్పుడు బుద్ధి కూడా జారి బుద్ధి అనేది ఇంకా కేవల సద్రూపంగా మీరు మిగిలి ఉంటారు తస్మాత్ దేహాదేహే సకారణ విద్య భావ ఇది సో ఇక్కడికి ఆ మీమాంస ఒక దారికి వచ్చింది మళ్ళీ గీత యొక్క సిచ్యువేషన్లోకి వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఏం తేల్చామంటే నా సతో విద్య నా భావో విద్య సత అంటే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 అంటే ఇప్పుడు మరి మీరు ప్రేమించింది నెక్లెస్ మీద రాగద్వేషాలు పెట్టుకుంటే అంటే ఉంటే రాగం పోతే ద్వేషం అనమాట పెట్టుకుంటే ఆ రాగద్వేషాలు అయోగ్యములైన రాగద్వేషాలు అనే కదా ఇప్పుడు జస్ట్ ఇదే ప్రిన్సిపుల్ని గౌడపదాచార్య వాక్యంలో చెప్పారు వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి ఆదా వంతేజయన్నాస్తి వర్తమానేపి తత్తథా అని ఆదిలో అంతంలో ఏది లేదో వర్తమానంలో కూడా అది అట్టిదియే ఆదిలో నెక్లెస్ ఉందా లేదు అంతంలో నెక్లెస్ ఉందా లేదు అదంటే నెక్లెస్ చేయడానికి ముందు అంతమంటే చెరిపించేసిన తర్వాత ఆదిలో నెక్లెస్ లేదు అంతల్లో నెక్లెస్ లేదు మధ్యలో వర్తమానంలో నెక్లెస్ ఉందని నువ్వు అనొద్దు తథా వర్తమానంలో కూడా అది అట్టిదియే ఆదిలో బంగారం ఉంది అంతల్లో బంగారం ఉంది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 ఇలా పొడుగ్గా తీగగా పెట్టామనుకోండి నెక్లెస్ అండరు ఆ తీగను ఇలా పెట్టి కొంచెం ఇలా కొక్కేలు కొక్కేళ్ళ కింద చేసామనుకోండి నెక్లెస్ ఉంటాను అంతేనా కాబట్టి నెక్లెస్ అందమేనా లేకపోతే ఒకటి ఉందా బంగారం తీసుకున్నానండి పది కులాలు బంగారం తీసుకున్నానండి నా చేతిలో మోల్డ్ చేయడానికి దాన్ని సాగతీయడానికి అన్ని శక్తులు నా చేతిలో ఉన్నాయనుకోండి తీసుకున్నాను ఇది ఏమిటిది బంగారము ఇదేమిటిది నెక్లెస్ ఓకే ఇప్పుడు ఇంతకు ముందు లేని నెక్లెస్ వచ్చిందా ఏమిటి అసలు ఏమిటి అయింది ఇంతకు ముందు లేని నెక్లెస్ రాలేదు నా సతో విద్యతే భావ నా భావో విద్యతే సత ఇది మీకు అర్థమైపోయింది పోనండి దాన్ని వదిలిపెట్టేయండి ఇది కూడా ఓ చాలా స్థానం నెక్లెస్ ఇప్పుడు దేహానికి దీన్ని అప్లై చేయండి దేహము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 అప్పుడు ఆవిడ గర్భవతి అయింది ఓకే ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు తొమ్మిది మాసాల తర్వాత పుట్టబోయేవాడు ఎక్కడున్నాడు ఈ బియ్యం బస్తాల్లో కందుల బస్తాల్లో మినుముల బస్తాల్లో ఆవకాయ జాడీల్లో వీటన్నింటిలోనూ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాడు అంతేనా ఏమైనా సందేహం ఉందా మీకు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నిజంగా సో ఓ మహాత్ముడు అన్నారు బయట ప్రాక్టికల్గా ఒక ఒక కప్పులో గోధుమలు పోసారు ఇప్పుడు ఈ గోధూములు